పరిశుద్ధుడ పేరు మన తండ్రి దేవ నీ పాదము కొందనాలు సుతులు స్థుతున్నాం తండ్రి ఇంతమంది సమయం మాకు అనుగురించినందుకు నీ కొంద రచ మరి పొద్దున్న నుంచి పొరవడ కాపాడుతూ వస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా ఎస్ఐ దినములు చాలా చెడ్డగా ఉన్న తండ్రి ప్రభా నీ రాకల త్వరగా ఉన్న తండ్రి ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎప్పుడు ఎల్లప్పుడూ ఓపికతో నివ నివసించుటకు సహాయం తెచ్చండి ప్రభా ఎస్ఐ మరి వాక్యం అన్నవాళ్ళు పంచుకుంటుండగా ప్రభా ప్రేమని జ్ఞానం తెచ్చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా విని మేము నేర్చుకుని పాటించాల తండ్రి ప్రభా మా ద్వారా అనేకలు నాయన వేసే ప్రభ నేర్చుకుని ప్రభా ఇతరులకు సువార్త ప్రకటించేకు సాయం తెచ్చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే నేను ప్రభా ఎస్ఐ లోకమంతా నాయన ప్రభ అలిబిల్గా ఉన్న తండ్రి ప్రభా అయోమయంలో ఉన్న తండ్రి ప్రభా ఫైనాన్షియల్ స్టేటసే కానీ ప్రభా ఎస్ఐ మరి ఫుడ్ విషయంలో కానీ ప్రభా అంతా గలిబిల్గా ఉన్న తండ్రి ప్రభా మీకు చేయక అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా ఎస్ దుష్టుడికి మేము చిక్కకుండా ఎస్ అయ్య మరికి అప్పగిస్తూ ఏసుకరిస్తున్నా అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ ఆ ఓకే గాడంద కారములు నేనడిన వేలలో కాడాకారములు నేనడిన వేలలో కంటి పాప బి నన్ను కొను కాక కాపాడును కంటి పాపవలిక కాపాడును ప్రభువైన జీవితమంతా పాడుదం ప్రభువైన జీవితమంతా పాడుదం జడియను బెదరను నా నుండగా జడియను బెదరను నా ఈ సునతో నుండగా మరణపులోయలలో నేనడేలలో మరణపులోయలలో నేనడేలలో నీ దొడ్డు కర్రాయో నీ దండము ఆదరించును నీ దొడ్డు నీ దండము ఆదరించును నాగి పొల్లుచున్నది శుద్ధాత్మతో నిండేను నా గిన్నే పొచ్చున్నది శుద్ధాత్మతో నిండేను జడియను బెదరను నా ఏసు నాతో నుండగా జడియను బెదరను naa yesu na to nundaga alala to kota barina na naavalo ne nundaga alala to kota barina నా నేనుండగా ప్రభుయేసుకృపనను విడువాక కాపాడును ప్రభుయేసుకృపణను విడువాక కాపాడును అభయామిచి నన్ను ఆదరికి చేర్చును అభయామిచి నన్ను ఆదరికి చేర్చును జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నుండగా పర్వతాంలు తొలగినను మేటలు తరిల్లినను పర్వతాంలు తొలగినను మేటలు తత్తరిల్లినను నీ కృపణను విడువాదు నే నిందన తొలగాదు నీ కృపణను విడువాదు నీ నిబంధన తొలగాదు నీ నీతి సమాధానములే నన్ను నడవజయును నీ నీతి సమాధానములే నన్ను నడవజయును జయను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నుండగా గాడాకారములు నేనడచిన వేళలలో గాడాకారములో నేనడిన వేళలలో కంటి పాప బలి నన్ను కొనుకాక కాపాడును కంటి పాపవలెనన్ను కొనుకాడును ప్రభువైన జీవితమంతా పాడుదం ప్రభువైన సునకు జీవితమంతా పాడుదం జడియను బेदరను నాయేస్తు 나తో నుండగా జడియను বেদరను నాయేస్తు 나తో నుండగా హల్లెలూయా థాంక్యూ అన్న ప్రెజ్రన్ ప్రెజలర్ বেদర పరిశుద్ధ రభుదేవ వదనన్నయ సర్వత్రగు తంద్రీ మీకు కృతజ్ఞతలు ఇంతవరకు మాల్ని కాచి కాపాడి సురక్షితంగా ప్రభా మీ సన్నిధి నడిపించండి పిల్లలు మీ సన్నిధి మాతో పాటు నమ్ముతున్నాను అయినా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా ఈ యొక్క వర్షీ పవర్లో ప్రభా మీరు మాకు సత్యం నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యాన్ని ధ్యానించేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాక్యంలోని సత్యాన్ని గ్రహించేలాగా సహాయపడండినైనా ముఖ్యంగా అండి కృపవరాకు సంబంధించిన వాక్యాలు మేము అన్నీ అక్కడ చాలా కాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాం నేను మీరే మా ఒకసారి కూడా నడిపించారు ఎంతవరకు దాన్ని బట్టి మీకు వదినాలైనా మీకే కృతజ్ఞత జరిపించుకుంటున్నాం తల్లి సమస్త ఘనత మహిమా ప్రభావాలను మీకే చెల్లించుకుంటున్నాం నేను వీటిని అర్థం చేసుకోవాలా ప్రభా వాటిని మేము నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి పొందుకోవాలా ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మళ్ళీ నడిపించండి నేను ముఖ్యంగా సంఘానికి మీరు ఎంతగానో ఓ ప్రభా రూపవర్లు ఇచ్చినారు ప్రాబా కానీ అవి వాడుకోలేని స్థితిలో ఉంది సంఘం ఎందుకంటే మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నారు పౌలు అవును బ్రోభ మనుషులు వాటిని గ్రహించలేసి కూడా చెప్తున్నాడు నైనా ఇగ్నోర్ అంటే ఉంది ఇంగ్లీష్లో దాన్ని ఇగ్నోర్ చేస్తారు మీరు ఇగ్నోర్ చేయొద్దు చెప్తున్నాడు అక్కడ ఇంగ్లీష్ భవిల్లోనైనా తెలుసుకోకుండానే ఉన్నారు ఇంతకాలం ప్రాబా ప్రతి సంఘంలో ఇది జరుగుతుంది నాయన ఒకటి ఒకటి లేదు ఒక సంఘాలు అసలు లేవు ఒక కేవలం విశ్వాసం మీద నడుస్తున్నారు కానీ క్రియలు లేవు ప్రభావం అటువంటి కాలంలో మేము జీవిస్తున్నాం కాబట్టి వీటిని మేము చూపించాలనే తరానికి వారి కొరకు మేము ప్రయాసపడుతున్నాం నేను వీళ్ళు అనుగ్రహరించిన నడిపి కాబట్టి దానికి తగినట్లు మేము జీవించడానికి సహాయపడము ఏ సీకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం వారం మనం పోయిన నిన్న మొన్నటి వరకు జ్ఞానవాక్యానికి సంబంధించిన విషయాలను మనం ధ్యానించినాం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే జ్ఞానవాక్యం అంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది రాబోయేలో ఏం జరుగుతుంది అనేది గ్రహించే విజ్ఞానం అయితే ఉపద్రవములు ఏం రాబోతున్నాయి భవిష్యత్తులో అనేది ప్రవచనవరము కాబట్టి జ్ఞాన వాక్యానికి ప్రవచన వనానికి తేడా అదే అన్నట్టు కాబట్టి ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి విశేషమైన ప్రపంచాత్మకంగా ఏం జరగబోతుంది అని చెప్పడము దాని భవిష్యత్తు ఏ రీతి ఉండబోతుంది ఎట్లా మీరు సిద్ధపడాలా అనే విషయాలు చెప్పడము ఉదాహరణకి మనం చూస్తాము యాకోబు తన బిళ్ళందరినీ పురస్కరిస్తాడు అని చనిపోకముంది పిలిచి ఒక్కొక్కరి భవిష్యత్ ఎట్లుండబోతుంది యుగ అంతమంది అన్నాడు అంటే అది చెప్పబడి దగ్గర దగ్గర పుట్టక ముందు పదిహేను సంవత్సరాల క్రితం చెప్పిండు అది ఈ రోజుకి దగ్గర దగ్గర సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు తర్వాత ఏం ఆరు ఆరు ఆరు వందలు కదా ఆరు సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో యాకొక అప్పుడు చెప్పేటు ఒక్కొక్క కుమారుని గురించి అవన్నీ ఆత్మీయమైన ఎందుకంటే ప్రపంచాత్మకంగా నెరవేరే ప్రవచనాలు కాబట్టి అవి ఆత్మీయంగా నెరవేరుతాయి కాబట్టి దేవుడు మనకు చూపించండి ప్రధంలో ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన విషయాలు కాబట్టి బుద్ధివాక్యము ధాన్యాన్ని జీవితాలు చేస్తున్నది మనం ధ్యాన వాక్యము ఈరోజు ఆత్మల వివేచన అన్న వరం గురించి మనము ధ్యానించాలి ఎందుకంటే ఇది కూడా ఒక వరమే అని మనం కొరింతల్ రాష్ట్ర పత్రికలో చూస్తా ఉన్నాం మొదటి కొరింతిల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము పదో వర్షంలో మరి అద్భుత కార్యములు చేయి శక్తియు మరి ప్రవచన వరములు మరియు ఆత్మల వివేచన ఇక్కడ చాలా తేటగా ఉంది అంటే ఆత్మల గురించి అన్నాడు కాబట్టి ఈ ఆత్మలను వివేచించడం అనేది బహు ప్రాముఖ్యమైంది ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాడి హృదయంలో ఎటువంటి జీవిత వాడి హృదయం ఎటువంటిది అనేది గ్రహించడమే ఈ ఆత్మల వివేచన అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమన్నాడంటే ఆత్మల వివేచన గానికి ఒక్క ఆత్మ కాదు ఇది ఇది చేసుకోవాలి ఆత్మల వివేచనడు కాబట్టి ఎన్నో ఆత్మలు ఉన్నాయన్నట్టు ముఖ్యంగా మనిషి అన్నప్పుడు జీవాత్మ దాని అపవిత్రాత్మ దాని దురాత్మ దాని రకరకాల ఆత్మలు ఉన్నాయని మనం అక్కడ చూస్తాం ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రికలో అది నేను మీరు చూడను కానీ మీరైతే దానిలో కానీ చూపిస్తాను రకరకాల ఆత్మలు ఉన్నాయి ఈ లోకంలో వాటిని డీమన్స్ కూడా అంటాం మనం ఓ రీతిగా చెప్పాలంటే బైబుల్లో చూస్తాం మనం ఎన్నో రకాల డీమన్స్ ఉంటాయి ఇప్పుడు కూడా ఈ డీమన్స్ కి సంబంధించిన విషయాలు మనము ధ్యానించగలిగానే ఉదాహరణకి నాలుగు రకాల దుష్టశక్తుల గురించి మనం బైబిల్ చూస్తూ ఉంటాం ఉదాహరణకి లూసిఫర్ గురించి దాని తర్వాత లెవాయతన్ అని కూడా పేరు విన్నాం మనం దాని తర్వాత సాతాన్ అని దాని రకరకాల పేరు విన్నాయి అబ్దోన్ అని ఇవన్నీ మళ్ళా వాటి పిల్లలే అన్నట్టు అస్తారవుతు మగో మాగోగు దాని తర్వాత అస్తారోతుల తర్వాత సెన్ని రన్నిస్ అని తమ్మూజ్ అని బీల్ జగోవ్ అని బైల్ జగూల్ రకరకాల పేర్లు మనం ఇవన్నీ దుష్టశక్తులు అన్నట్టు బైబుల్లో మనం వీటన్నిటి గురించి ధ్యానిస్తాం తెలుసుకుంటా నేర్చుకోవడానికి ఎందుకంటే ముఖ్యమైనది తెలుసు యూసిఫర్ అని ఇవి మనం ఎప్పుడు ధ్యానించలేదు గ్రీ మంత్స్ అవకాశం ఉంటే దీర్ఘంగా వాటిని చూస్తాం ఇది ఎటువంటి ఆత్మ అని ప్రశ్నిస్తా ఉంటారు కదా బైబిల్లో బట్ అవి ఎటువంటి అనేది ఉదాహరణకి మార్కుస్ వార్త చూస్తాం ఒకసారి మార్కుస్ వార్త అధ్యాయంలో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయం రకరకాల దురాత్వాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రభు మనకి చూపిస్తా ఉన్నాయి తొమ్మిదవ అధ్యాయము ముఖ్యంగా ఇరవై ఇరవై అధ్యాయం తొమ్మిది ఇరవై తొమ్మిదిలో మనం ఏం చేస్తామంటే అందుక ప్రార్థన వలననే కాని మరి దేని వలన ఈ విధమైన ఈ విధమైనది ఇక్కడ ఒక దయ్యం గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆత్మ గురించి ఇది ఆ శిష్యులు వెలగొట్టలేకపోయినప్పుడు వాళ్ళు వచ్చి దేవుని అడుగుతున్నారు వేస్తే అడుగుతున్నారు ఎందుకు మేము వెలగొట్టలేకపోయినా కాబట్టి ప్రార్థన వల్లనే అన్నాడు అంటే వాళ్ళు ప్రార్థన చేయలేరు చేసి ఖచ్చితంగా చేస్తుంది ప్రార్థన చేయకుండా దయ వెలగొట్లేరు కానీ మనకు తెలుసు ఇదే ప్రార్థన అండి ఇది ప్రార్థన బహు దీర్ఘమైన ప్రార్థన ఎందుకంటే ఇది అసాధ్యమైన ఆత్మ దయ్యం బహు జిడ్డు అన్నట్టు బట్ ఎక్కువసేపు ప్రార్థనలు కూర్చోకపోతే మటు ఇటువంటి వాటిని మనము వెళ్ళగొట్టలేమనే విషయాన్ని గెలుపు ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇది ఒక విధమైన ఆత్మ అంటే ఎన్నో విధాలు ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి అన్నట్టు అసలు చెప్తున్నాడు దేవుడు కానీ కాబట్టి రకరకాల ఆత్మలు ఉన్నాయి బైబిల్లో అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ మార్కు సంఘ నిలదీసినట్లు దానికి పేరు లేదు ఒకవేళ పేరు ఉంటే మనం తెలుసుకునే వాళ్ళేమో మంచి తేటగా దానికి పేరు లేదు కానీ అది దుష్ట ఆత్మ అని మనకు తెలుసు ఇప్పుడు మరీ జిడ్డు ఆత్మ అంటే ఖచ్చితంగా లూసిఫరే ఉంటాడు కదా వాడికి కూడా శక్తి ఉంది మరి వాడి మీద జయం పొందాలంటే శిష్యులకు కూడా అంత పౌరుండాలి కానీ ఏసుప్రవ్కి వాడి మీద అధికారం ఉంది కాబట్టి ఏసుప్రవ్ శిష్యులు వెళ్ళగొట్టకపోయి కొన్నిసారి నాకు కూడా ఇటువంటి అనుభవం నేను చూసిన చాలాసార్లు ఎంత ప్రయత్నించినా వెళ్ళకపోయాడు ఆత్మ దాని తర్వాత పాస్టర్ వరన్న పాస్టర్లు ఉంటే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తే అవి వెళ్ళిపోయాడు అట్లా నేను చూసిన కొంతకాలం కిందట కొంతమంది బ్రదర్ సిస్టర్స్ ప్రయత్నించినా వెలగొట్లేకపోయినప్పుడు దాన్ని పిలుస్తుండే నేను పోయినప్పుడు అది విడిచిపెట్టాడు అన్నట్టు అది ఆత్మీయమైన విధానం అనట్టు ఆత్మీయ స్థితిలో కూడా దేవుడు మనకి ఒక రకమైన ర్యాంక్ ఇచ్చాడు ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే గుడిదా నాకు ఇప్పుడు లాస్ట్ థర్టీ థర్టీ టూ ఇయర్స్ నుంచి నేను దేవుని సేవలో ఉన్నాను థర్టీ టూ ఇయర్స్ నుంచి అదే పట్టుదలతో నేను సేవలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దానికి తగిన బహుమానం మనకి ఇవ్వాలి కదా థర్టీ ఇయర్స్ నుంచి విశ్వాసంగా సేవ చేస్తున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి కదా నాకు షార్ట్ టైం జస్ట్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ సేవ చేసిన వాడికి థర్టీ ఇయర్స్ సేవ చేసిన వాడికి తేడా ఉంటుంది ఆత్మీయ స్థితిలో ఐదేళ్ళ నుంచి సేవ చేస్తున్న వాడికి బహు విశేషమైన వరాలు ఉండొచ్చు కానీ థర్టీ టూ ఇయర్స్ నుంచి చేసిన వాడి వరాలు వేరే ఉంటాయి ఎందుకంటే దేవుడి విధానం అది చిన్న విశ్వాసంగా ఉన్నవాడి దాన్ని తగినట్లు ప్రతిఫలం ఇస్తూ దేవుడు అనేకమైన వాటిని నీకాధికారం ఇస్తూ ఉంటాడు అన్నట్టు కాబట్టి బైబిల్ అంతట్లో మనం చూస్తాము ఈ విధమైనది అని ఎందుకు ప్రభు ఎన్నో ఆత్మలు ఉన్నాయి ఈ లోకంలో ఒక కష్టం అన్నట్టు అవి ఎన్నున్నాయని చెప్పడం కూడా మనకు కష్టమే తర్వాత మనకు తెలుసు నక్షత్రాల గురించి మనం కుంబర్ తీదీ అనిచినప్పుడు నక్షత్రాలు సర్పములకు సాదృశ్యం చంద్రుడు గొప్ప జనానికి సాదృశ్యం అని సూర్యుడు తేళ్లకు సాదృశ్యం మనకు తెలుసు మళ్ళీ ఇంకొక దశలు చూసినప్పుడు నక్షత్రములు వెలిగే నక్షత్రాలు ఉంటుంది అక్కడ వెలిగే నక్షత్రాలు లక్షా మందికి సాదృశ్యం అట్లా కూడా తేడాగా అనిపిస్తూ ఉంటుంది మనకి కాబట్టి ఇవన్నీ ఆత్మలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా ఆత్మలే అన్న విషయాన్ని జ్ఞాపకం అంటే ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి రేపటి నేను చూపిస్తాను ఎపిసరాష్ట్ర పత్రిక ఆరో ఈ దురాత్మల నుంచి ఎట్లా వాటిని ఎట్లా కనుక్కోవాలా ఉదాహరణకి ఆ నీ శరీరంలో నీ మనసులకి తెచ్చుకోపోయే దురాత్మ ఈ రెండు రకాలు మనం చూడాలా తర్వాత నీ శరీరంలోని అవయవలలో కూర్చుంటే దురాత్మ లేని అంటే ఉదాహరణకి నీ కిడ్నీలో పోయి కూర్చుంటుంది ఒకటి నీ హార్ట్స్లో పోయి కూర్చుంటుంది ఒకటి నీ లివర్లో పోయి కూర్చుంటుంది ఉన్నాయి దేవుని వాక్యాలు ఉన్నాయి కిడ్నీలో ఉంది వాక్యం మరి ఎవరికైనా జ్ఞాపకం లేదా చదివిన కుదు కానీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది ఆ వాక్యం తెలుగులో ఉండకపోతే ఇంగ్లీష్లో పదం మూలుగు అంటే ఎముక లోపల కూడా ఉంటుంది ఆత్మ అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి శరీరంలోని ప్రతి అవయవంలోనికి ఈ ఆత్మ దూరన్నాడు కాబట్టి వివేచిన వరం గురించి కదా మనం ముఖ్యంగా ధ్యానిస్తున్నప్పుడు ఇవి ఈ వరం వలన ఏమి గ్రహించగలవు అంటే ముఖ్యంగా ఏంటంటే పౌల విషయం జ్ఞాపం చేస్తుడు ఆత్మలను ఇది బహు ప్రాముఖ్యమైన నేను చాలా ప్రయాసపడతా ఉంటుంది ఒక వ్యక్తి మనని కలిసినప్పుడు ఆయనలో ఉన్న ఆత్మని వివేచించని ప్రయత్నిస్తూ ఉంటాను ముఖ్యంగా సేవకులకు సేవకుల గురించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే సేవకుల ద్వారానే మోసము విస్తరిస్తుంది ఎందుకంటే నువ్వు నమ్ముతావు సేవకుణ్ణి అరే దేవుణ్ణి సేవకుడు కదా నమ్ముతావు కాబట్టి వాని ద్వారానే మోసం రావాలా చర్చలోనికి ఎందుకంటే ఒక అన్యుడు వచ్చి ఆ మోసగించని ప్రయత్నిస్తే మనం ఊరికైనా గుర్తుపడతాం ఎందుకంటే వీడు అన్యుడు చెప్తాం కాబట్టి కానీ అన్యుల ద్వారా అది రాదు ఖచ్చితంగా సేవకులు అని చెప్పుకుంటున్న వారి ద్వారానే మోసం వస్తుంది అందుకే ఆత్మలను వివేచించమన్నట్టు మీ దగ్గరకు వచ్చే ప్రతి ఆత్మ నిజీ చర్చకు చెప్పండి కదా పరిణామం చర్చి దగ్గరికి ఎవడొస్తాడో చర్చిలకు ఎవడొస్తాడో వారి ఆత్మలను వివేచించడం ముఖ్యంగా వివేచన అంటే ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ముఖ్యంగా వివేచన రకరకాల అర్థాలు ఉంటాయి ఆత్మల వివచన ముఖ్యంగా చెప్పేడు అంటే వేరే రకమైన వివేచన కూడా ఉంటుంది అంటే ఆత్మని వివేచించడం వేరే సాధారణంగా వివేచించడం కూడా వేరే అంటే అది ఎటువంటి ఆత్మ అని చెప్పడమే దీనికి సంబంధించిన వరం అన్నట్టు అంటే చివరికి ఒక నిర్ధారణకు వస్తున్నావు ఇంగ్లీష్లో ఇవాల్యుయేషన్ అంటాం నిర్ధారణ అంటే నువ్వు ఒక తీర్మానానికి వస్తున్నావు ఈ ఆత్మ మంచిదా చెడ్డదా అని చివరికి అది జరుగుతుంది అంటే ఒక రకమైన తీర్పు అన్నట్టు ఆత్ ఆత్మలని నువ్వు తీర్పు తీరుస్తున్నావు ఇది మంచి ఆత్మన చెడ్డ ఆత్మన అనేది ఇది బహు ప్రాముఖ్యమైన వరం ఎందుకంటే మనముంటుంది శ్రమల కాలంలో ఆ సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము వాడు మోసగించటకు సిద్ధంగా ఉన్నాడని అని చెప్తాడు ప్రభుత్వ ఇరునాలుగు అధ్యాయంలో ఏర్పరచబడిన వారంటే రక్షింపబడ్డ వాళ్ళు కూడా మోసపోతారు గొప్ప జనం మోసపోతున్నారు కదా కాబట్టి ఈ వరం ఉన్న వాళ్ళు మనుషులను ఎట్లా వివేచించగలరంటే వారిలో ఉన్న ఆత్మని వారిలో ఉన్న ఆత్మని ఎట్లా కనిపిస్తుంది నీకు ఆత్మీయ నేత్రాలు ఉంటేనే కానీ అందులో ఉన్నది లేక దేవనాత్మన నువ్వు మరి వారిలో ఉన్నది దురాత్మన లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఈ వరం ఎట్లా పనిచేస్తుంది అంటే వాడి బోధ ద్వారా వాడి బోధ ఎట్లా ఉందో నువ్వు గ్రహించగలవు వాడి ప్రవర్తన ఎట్లా ఉందో నువ్వు గ్రహించగలవు మనుషులతో ఎట్లా ప్రవర్తిస్తున్నాడో నువ్వు వాడి ప్రార్థన జీవితాన్ని నువ్వు చూస్తే గ్రహించగలవు వాడు ఉచ్చరిస్తున్న పదాలని విని నువ్వు గ్రహించగలవు వాడు చెప్తున్న బోధలో ఎక్కడ మెళికలు తిరుగుతున్నాడు ఎక్కడ మోసాన్ని తీసుకొస్తున్నాడు అది నువ్వు జాగ్రత్తగా వింటేనే గ్రహించగలవు వాడి ప్రవచనాలు వాళ్ళు ప్రవచించే ప్రవచనాలు దైవికమైనయా కావా బైబిల్ నుంచి వచ్చినయా కావా అవిను నువ్వు నిర్దన చేసుకోవచ్చు ఈ వరం ఉంటే ఏది సత్యము ఏది అబద్ధము వీళ్ళు చెప్తున్నది గ్రహించడమే ఈ యొక్క వరం ఇది బహు ప్రాముఖ్యమైన వరం ఎందుకంటే ఈరోజు అనేక మంది దేవుని ప్రవక్తలు ఉన్నారని కానీ వాక్యాన్ని ఎట్టు పడితే అటు లాగేసుకొని వాడుకుంటున్నారు విచ్చల్ విడిగా ఎవరికి దోసినట్లు వాడు వాడేసుకుంటుండ్రు దేవుని వాక్యాన్ని స్వార్థం కొరుకోకూడదు దాని అపేక్ష కొరకూడు వాడి వ్యక్తిగత గుర్తింపు కోరుకోకూడదు వారి సంఘమే కరెక్ట్ అని చెప్పుకోవడం కొరకొకూడదు అట్లా ప్రతి ఒక్కరు ఏదో రూపంగా వాక్యాన్ని వాడేసుకుంటారు అన్నట్టు అంటే ఒక రకంగా దాన్ని ఆ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు అన్నట్టు అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే దేవుని వాళ్ళు కాదు వీళ్ళు అది మనం గురించగలచ్చు వాళ్ళని గుర్తించగలచ్చు కాబట్టి వాడిలో వివేచించడం మనకి బహు ప్రాముఖ్యమైంది బైబల్ చూస్తాం చాలా మంది ఉదాహరణకి ఎలీషా గేహాజీతో మాట్లాడుతున్నాడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అంటే ఆయనలో దురాత్మ ఉందని గ్రహించగలిగింది ఎలీషాకుంది ఈ వరం ఆత్మల వివేచన వరం కాబట్టి ఈ వరము ఖచ్చితంగా మన ప్రభు నుంచే రావాలా ఆయన మనకు అనుగ్రహించాలా లేకపోతే అది నీ సేవా జీవితంలో పనికిరాదన్నట్టు బహు ప్రాముఖ్యమైన వరం ఇది ఎందుకంటే చెప్పబడుతున్న ప్రతి వాక్యము సత్యంలో ఉందా అని గ్రహించడమే బహు ప్రాముఖ్యమే ఇప్పుడు ఎవరు పడితే వాడు వాక్యాలు అవి ఎంత మటుకు నిజం అటు ఎట్లా తెలుసుకోవాలంటే ఆత్మల వివేచన బహు ప్రాముఖ్యమైనది ముఖ్యంగా ఈరోజు కొన్ని విషయాలు నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్గా ఎందుకు ఈ వరం మనకి బహు ప్రాముఖ్యమైంది అంటే వ్యూహాను పత్రిక ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను వ్యూహాను పత్రికలు ఎందుకు ఇది ప్రాముఖ్యమైంది ఒకసారి చూడండి వ్యూహాను మొదటి పత్రిక ఈ యొక్క వాక్యం వింటే ఈ వరం ఏంది అనేది మనకు తెలిసిపోతుంది ముఖ్యంగా వ్యూహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వర్షంలో ఉంది ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లి ఉన్నారు కాబట్టి మనం బాధలు తీసుకున్నాము ఎక్కడికి బయలుదేరినంటో వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరినట్టు ఎక్కడికి బయలుదేరినంటే లోకంలోనికి ఎక్కడి నుంచి ఖచ్చితంగా చెప్పగలక్ష్మణ మన మధ్యలో నుంచి అది అయితే గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఇది యాసిడ్ టెస్ట్ వర్సట్టం బైబిల్లో నీకు నిజంగా వివేచన వరం ఉందా లేదా అంటే ఈ యొక్క వచనం జ్ఞాపకం చేస్తుంది చెక్ చేసుకోండి నీకుంది ఆత్మ ఎవరిది తగు నుంచి కలిగింది ఎవరిది సైతం నుంచి కలిగింది అనేది నువ్వు గ్రహించకపోతే నీకు ఈ వరం లేదన్నట్టు కాబట్టి అనేక మంది అబద్ధ ప్రవక్తలు మీ మధ్య నుంచి బయలుదేరినారు ఇంకెక్కడ ఉంది రెండవ అధ్యాయ వ్యూహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో కూడా చూస్తాం చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటిది కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేప తెలుసుకొని చిన్నాము అయితే మొదటిదిగా ఏంటంటే అంత్య అబద్ధ ప్రవక్తల గురించి నెలకిష్టం అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరున్నారని ఇక్కడ నేను చూస్తున్నామంటే అనేక మంది అబద్ధ క్రీస్తులు అనేక క్రీస్తు విరోధులు క్రీస్తు విరోధులు బయలుదేరున్నారు దీన్ని బట్టి చూస్తున్నాం మనము కడవరి గడియా అయితే పదో పంతొమ్మిది వస్తువులు వారు మనలో నుండి బయలుదేరి బయలు పెళ్లి కాబట్టి చాలా తిట్టాడు వోహన భక్తుడు కూడా చర్చి నుంచే బయటకొచ్చి అయితే ఈ వరం ఎందుకు ప్రాముఖ్యమైందంటే సంబంధాలకు సంబంధించింది మనుషులతో ఎట్లా సంబంధాలను కలిగి ఉండాలి అనేది జ్ఞాపకం చేయడం ఈ వరం మనకు అనుగ్రహించబట్టి దేవుని బిడ్డలు మోసపోకుండా ఉండాలంటే ఈ వరం గురించి ఆసక్తితో మనము ఎదుర్చడా ఆడగాల దేవు సామెత్ర గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూస్తాం మిత్రు పదిహేడు అధ్యయం అనుకుంటుల గణు పదిహేడు అధ్యయము పద్నాలుగు సామెతలుగా నమ్ము పద్నాలుగోటి పదిహేడు అది పద్నాలుగవతి అని పదిహేను వచ్చిన ధ్యానం లేని వాడు ప్రతి మాటను నమ్మునట అయితే వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును ఈ వరం ప్రతి నడతలను కనిపెడుతున్నట తన సొంత నడతనే కాకుండా ఇతరుల నడత నేను తప్పుడు మార్గం నడుస్తున్నా అది కనిప అది హెల్ప్ చేస్తా అంటే సహాయపడుతుంది కనిపెడతాది కాబట్టి ఏది సరైన మార్గము ఏది యేసుప్రభు మార్గము ఏది సైతాను మార్గము గ్రహించాలంటే మటుకు ఈ వరం బహు అవసరం మనకి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ కాబట్టి ఆత్మల వివేచన అది మనుషుల ఆత్మలు దాని దురాత్మలు దాని దేవుని ఆత్మలు ఉదాహరణకి దూతలు దేవుని సన్నిధిలో రకరకాల జీవరాశులు ఉంటాయి మనం చూస్తాము మృగాలు ఆయన సన్నిధిలో రకరకాల జీవరాశులు ఉంటాయి చూరపిల్లని చూస్తున్నాము మనము కొథమసింహం చూస్తున్నాము అట్లా రకరకాల ఆత్మలు ఉన్నాయి అక్కడ అంటే సాధారణంగా ఆత్మ అంటే కేవలం ఒక జీవి మనిషిలాగా కనిపిస్తుంది అనుకుంటాం కానీ ఆయన సింహాస్థమే ఒక ఆత్మ లాగా మనకి ఎల్హెచ్ల్ గ్రంథంలో ఆయన కూర్చున్న సింహాసనానికి ఆత్మ సహాయం ఉంటుంది దాని తర్వాత దాని చక్రాలు ఎట్లా కదులుతున్నాయి అవన్నీ అక్కడ విశదీకరిస్తాయి గంధ కాబట్టి ప్రతిదీ ఆత్మ అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంటే ఉదాహరణకి ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటుంది ప్రతి ఉపదేశాలలో మనం చూసినాము గతంలో ప్రతి జీ ప్రతి వస్తువు ఈ లోకంలోన్న దాంట్లో ప్రతిదీ ఆయన నుండి కలిగింది ఆయన నుండి ఆత్మ ఉంటుంది అన్నట్టు అది ఒప్పుకోరు మనుషులు క్రైస్తవ సంఘాలను ఒప్పుకోరిపోతాయి కానీ మనకి దేవుడు చూపించండు మన ప్రభు ప్రతి దాంట్లో ఉన్నాడు అన్న దేవుడు ప్రతి దానిలో ఉన్నాడన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేసిండ కాబట్టి ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే సంఘం లోపల అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈ వరము లేకపోతే మటుకు బహు కష్టమే క్రైస్తారు గొప్ప జనం ఎందుకు అందరు మోసపోయినరు అంటే ఈ వరం లేక వాళ్ళ సంకల ఉంటుంది ఈ వరం కాబట్టి ముఖ్యంగా ఈ ఈ యొక్క వరం గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు మొదటిదిగా ఒకసారి మొదటి యుహాను నాలుగవ అధ్యాయం తీస్తున్నట్లు వ్యూహాన్ని నాలుగవ అధ్యాయము మొదటి వ్యూహాన్ని నాలుగో అధ్యాయము ఆరవ వచనం చూస్తాం మొదటి వ్యూహాన్ని నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో మనము దేవుని సంబంధులం దేవుని ఎదిగిన వాడు మన మాట విను దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు అందువలన మనము సత్య స్వరూపేణ ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుపరుచున్నాము ఇది ఈ రెండు ఆత్మలని వివేచించడమే ఈ వరం యొక్క ప్రాముఖ్యత సత్య స్వరూపేణ ఆత్మ ఏదో మోసపరుచు ఆత్మ భ్రమ అంటే మోసం మోసపరుచు ఆత్మ ఏదో తెలుసుకోవాలా ఈ రెండు ఆత్మలను వివేచించడమే వివేచన వరం కలిగిన వారి జీవితం ఇది సేవకులకి బహు ప్రాముఖ్యమై ఇది లేకపోతే మనకు చర్చలు మోసపోతాయి ముఖ్యంగా ఇది ఒక యాజకుండా ఉన్న వాళ్ళకి ఒక పెద్ద చర్చకి నీ చర్చకి ఎటువంటి పాష్ఠాలని నీవు పిలిపియాల పాఠ్య బోధ కొరకు కాబట్ ఈ వరానికి ఉన్న ప్రాధాన్యత అదే ప్రతి ఆత్మ అది ప్రభు నుంచి వచ్చిన ఆత్మనా లేక దృష్టి నుంచి వచ్చిన ఆత్మనా అనేది గ్రహించడమే ఈ వరం కలిగి ఉండడం కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయాలను చూడండి ఆయన చెప్పాడు ప్రతి వరాన్ని సంఘానికి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చిన మరి నీకు ఏ వరం ఇచ్చినా నువ్వు దాన్ని గ్రహించకపోతే దాన్ని ఎట్లా వినియోగించుకోవట ఈ వరాన్ని అయితే నాకు ఒక తలంకుండే ఎట్లా గ్రహించడం మనుషులని గ్రహించడం కొంచెం కష్టమే కదా వాళ్ళిద్దరు దాన్ని అంత రంగంలోకి చాలా కష్టమే ఎంతసేపు నువ్వు సమయం గడపరావు అని కానీ వారి కష్టమే కదా ఒకసారి రండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యయము ఇరవై నాలుగవ సలు ఏమన్నదంటే ముఖ్యంగా జ్ఞానవాక్యము వివేకం ఈ రెండు వారాలు వాళ్ళ జ్ఞానము వివేకం గలవా ఎదుటనే ఉన్నది బుద్ధిహీను కన్నులు బోధిగంతంలో ఉంటున్నట్ట జ్ఞానము వివేకం గల ఎదుటనే ఉండదంట అంటే వివేకము వివేచన వరం ఉన్న వానికి జ్ఞాన వాక్యం వరం కూడా ఉంటుంది అని చెప్తుంది వాటికి ఈ కనెక్షన్స్ అన్నట్టు అన్ని వర వరాలు వివేకము వరం గలవానికి జ్ఞాన వాక్యం కూడా ఉంటుంది జ్ఞానము వివేకం గల ఎదుటనే ఉన్నది తిహీనుని కన్నులు ఆ తిహినువి కన్నులు భూది గంథంలో ఎక్కడో ఈ లోకంలో కొట్టుకపోతుంది దిహినువి కాబట్టి వివేకము కలిగిన వారి ఎదుటనే జ్ఞానం ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా కాబట్టి ఇది నీ ఎవరు మోస కాదు అని గ్రహించాను ఒక బ్రదరు ఒక సిస్టరు మాట్లాడుతున్నప్పుడు ఏం విషయం మాట్లాడుతున్నారు దానికి ఎట్లా నేను గ్రహించాలా అనేది ఈ వరానికి కలిగిన ప్రాధాన్యత వారిని గ్రహించడం అంత ఈజీ కాదు కానీ ఇది గ్రహిస్తాడు అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ప్రార్థన పూర్వకంగా వీటిని పొందుకోవాలా పొందుకొని దీన్ని మనము మన జీవితంలో దాన్ని అదిలేదు చాలా ప్రతి ఆత్మని వివేచించడంలో మనం ప్రయాసపడతాం అలా కొన్ని విషయాలు నేను ఏదో చూపించేసి వాక్యాన్ని విస్తే మనకు వచ్చే మళ్ళీ నెక్స్ట్ విజిట్ లో మటుకు వీటిని బహు దీర్ఘంగా మనం ధ్యానిస్తుంటాము కాబట్టి ఏది సత్యవాక్యము ఏది బ్రహ్మ ఏది సత్యాత్మ ఏది బ్రహ్మపంచాత్మ ఈ రెండు ఆత్మలను వివేచించడం అనేది మన ప్రయాసం మనము కొన్ని ఆత్మలను వివేచించడానికి ప్రయాసపడుతున్నాం కేవీపీఎం లో అందరికీ తీవ్రం నేను ఎందుకంటే ఎవరు సర్పము ఎవరు తేళ్లు ఎవరు గొప్పజనము ఎవరు లక్షణాలు గ్రహించలేవా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు గ్రహించలేవా వారి ప్రవర్తనను చూసి గ్రహించలేవా వారి ఇతరులతో సంభాషిస్తప్పుడు గ్రహించలేవా స్త్రీలతో పాటు ఉన్నప్పుడు గ్రహించలేవా పురుషులతో పాటు ఉన్నప్పుడు నువ్వు ఆయనను గ్రహించలేవా వృతాప్యంలో నువ్వు ఎవరు స్త్రీలను చూసినప్పుడు నీ ప్రవర్తన ఎక్కడ గ్రహించలేవా ఈ వరం ఉన్న తప్పక వీడిని గ్రహిస్తాడు ఏ బ్రదర్ ఎటువంటి వాడు ఏ సిస్టర్ ఎటువంటిది ఆమెలో ఎటువంటి ఆత్మ ఉన్నది వాటిని గ్రహించడమే కదా వాడి బాధ్యత వాటి మనం వీటన్నిటిని గ్రహించాలి ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కదా ప్రేమించే దేవుని ఎరగడం ఎరుగునని మాట్లాడతాడు జ్ఞాపక పంపిస్తుంది పత్రికలో కాబట్టి మనం ప్రేమించడం కాబట్టి దేవుణ్ణి అంటే దేవుణ్ణి ఎరిగే వరం కూడా వేయించవడం అంత ప్రాముఖ్యమైన ఈ వరం యేసు ప్రభు మీతో మాట్లాడేటప్పుడు వివేచించకపోతే అందుకు యోగు చూసిన రెండు సార్లు మాట్లాడినందుకు ఏం చేస్తారు ఎందుకంటే వివేచం లేదు అది దీని గురించి మనకి ఈ వరం గురించి బహు కష్టపడాలి లేకపోతే అది రాదన్నట్టు మనకి ఆ వరం అవును లేనన్నట్టు ఒక వాక్యం చూపించేసి నేను ఏదో ముగించేస్తాను మొదటి రాజుల గ్రంథంలో దీనికి సంబంధించిన విషయాలు కనిపిస్తుంది మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం తర్వాత సలమున ఐగుప్తు రాజైన ఫరూక్ కుమార్తెను పెళ్లి చేసుకోండి అతని పల్లురాయని తన నగర్మే యోహో మందిరంలో ఎరు చెట్టు ప్రాకారంలో కట్టించిన ముగించిన తర్వాత ఫరూక్ కుమార్తెను దావి ప్రముఖించింది ఆ జనం వరకు యోగవా నామము కట్టిం కట్టింపబడినది నామంలో కట్టింపడిన మందిరం లేకపోగా జనం ఉన్నత స్థలం మాత్రము బలు అర్పించి వచ్చేది తన తండైన దావిని నియమించిన కట్టలను అర్చించు సమానం యోగవా ప్రేమించింది కానీ ఉన్నత స్థలంలో అటు బలులను మాత్రమే అర్పించి వేయించినట్టే యువను ముఖ్యమైన ఉన్నత స్థలం ఏంటని ఘటన బలు అర్పించుకొని రాజు అక్కడికి పోయి ఆ బలిపిట్టలను అర్పించారు దివ్యంలో ఏవో రాత్రి వేళ స్వప్నమని సులభ ప్రత్యక్షమై నీకు దేవుట నీకు ఇష్టమయ్యేమో దానిని అడుగుమని దేవుడు తల్లి చలించగా ఆ చేసి ఈ దాసులు నా తల్లిన దావిని దృష్టికి అనుకూలంగా సత్యంలో నీతిని ఆచరించింది యథార్థమైన మనసు కనుక వాడిని ప్రవర్తించిన దానికన్ని వాటిని నెల పరిపూర్ణ హఠాషి ఈ దినములను ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని ఎందుకు మహాకృపను చూపి ఉన్నావు ఆ దేవ యోగ ఉన్న తండ్రి తల్లి బదులుగా నీ దాసులను రాజకీయ ఇచ్చి ఉన్నావు అయితే నేను పారుడన్న నాకు బుద్ధి చాలదు నీ దాసులైన నేను నీవు కోరుకున్న జన్ల మధ్య ఉన్నాను విస్తరించి ఉన్నది వారిని లెక్కపెట్టయో వారి విశాల దేశం తనిఖీ తనిఖీ చేయుటయో అసాధ్యం ఇంత గొప్పది నేను జనంలోకి న్యాయం కాబట్టి నేను మంచి చెడు వివేచన ఇది మంచి చెడుల వివేచన బట్ ఈ వరం దేనికి సంబంధించిందంటే ఏది మంచిది ఏది చెడుది మళ్ళా ఏది మంచి ఆత్మ ఏది చెడ్డు ఆత్మ నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ నాకు వివేకము గల అడగాల ఎందుకంటే నేను సేవలో నీ దాసుల నీ జనులకు దేవుని బిడ్డలకు ఎట్లా న్యాయం తీర్చాలా కాబట్టి నాకు ఈ వరం అవసరం అది ఇది నాకు అనుగ్రహించమని చెప్తే దేవుడు ఇచ్చిండు అతను దేవుడు ఇచ్చిండు కానీ చివరికి ఏమైంది దాన్ని పోగొట్టుకున్నట్టు మనం అయితే పోగొట్టుకోవడం ఏంటంటే వెతుక్కోవల తర్వాత పోగొట్టుకున్నాను ఎక్కడో మూలకు పడేసుకుంటాం కొన్నిసార్లు నేను పాస్పోర్ట్ ఎక్కడ ఈ రోజు వరకు తెలుగుతాను అతని ఆధార్ కార్డు ఎక్కడ పోయినా కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నాగా నాకు ఎక్కడ చివరికి నాకు ఒక ఒక జస్ట్ రెండు మూడు రోజుల క్రితమే దేవుడు అంటే వన్ ఇయర్ తర్వాత చూపించింది నాకు ఈ విధానం ఇది ఎక్కడ పోయి ఉంటుంది అని సరే నేను ఇంకా దాన్ని ట్రై చేయదలుచుకోలేదు ఎందుకంటే అది ఇండోనేషియా మలేషియాతో ఎక్కడ పోయి ఉంటుంది అనేసి ఒక ఐడియా ఎందుకంటే నేను ఒక ఆఫీసర్కి ఇచ్చింది ఆయన నాకు అవసరం ఉంది ఇది మలేషియా పంపాలి ఎందుకంటే భవిష్యత్తులో నేను మలేషియా పంపాల్సి ఆఫీస్ పేరు పని చే అట్లా పోయింటది ఇప్పుడు ఆయన చేసి కూడా దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది అది మలేషియాల్ ఎక్కడ ఉందో మళ్ళీ ఆయన ఎక్కడో పెట్టి మర్చిపోయినా ఇప్పుడు తీసుకుని కూడా గెడం ఎందుకంటే అదంతా వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది పోయింది అన్నట్టు కానీ దేవుడు అయితే అది ఆ ట్రాన్స్ ఇట్లా పోయి ఉంటుంది అని అంటే వన్ ఇయర్ తర్వాత ఎందుకు చూపించాలి దేవుడు కాబట్టి చూడండి మనం అడగలేదు కాబట్టి చూపించలేదు ఇప్పుడు అడిగినా కాబట్టి చూపించండి అంతే తేడా కాబట్టి సొనమ్మను ధ్యానం కొరకు వివేచన కొరకు దేవుని అడిగిన చూస్తాం దేవుడు తప్పక ఇస్తాడు ఇవన్నీ అడిగిన వాడికి యాక్వ రాష్ట్ర పద ఎవరికి కొద్దు ఉందో వాళ్ళు అడగనే వాళ్ళకి అవి ఇస్తాను దేవుడు కాబట్టి ఆదాపూర్వకంగానే వీటిని మనం అడగాల ప్రభువు పైన జీవిత వారికి వీటి అన్నిటిని అనుగ్రహిస్తూ ఉంటాడు సేవలు వాడుతున్నాం మరి విశేషంగా వీటిని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి మనం గ్రహించి అనుభవపూర్వకంగా వీటిని మనం పాటించి ఆయనని మయమరచాల అటువంటి కృప బాగా అనే దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం పరుషుధర ఒక దేవున్ని పొందాలైన ఆత్మల విగచిన అన్న వరం గురించి మేము మా అతను మాట్లాడుతూ అది అనుకరించాలని మేము సంపన్న నమ్ముతున్నట్లయినా మాకు అనేక మందికి ఆ వరాన్ని అనుకరించినారు ప్రోభ కాబట్టి వాటిని గ్రహించి ఓ ప్రోభ అనుకో కొడుకు వాటిని మేము ప్రకటించిలాగా సహాయపడమని కానిపిస్తాం ఇలా కనుక త్వరగా సమీపంతులైన మేము సిద్ధపడాలా అనేట్లా సిద్ధపరచాలా కోసపోకుండా ఎందుకంటే చెప్తున్నారు ఎవరిని మిమ్మల్ని కోసపరచకుండా చూసుకుంటే అని కాబట్టినైనా దాన్ని మేము గ్రహించి కొన్ని పోరాకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో అంగీకారంగా వదిలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాటర్ వరకు సిద్ధపరచుకోండి అనెట్ల మేము సిద్ధపరచాలా ఈ వరాన్ని మేము మీ కొరకు మైమాగంగా పడల్లా స్టిరప్ చేయాలా బాగా సహాయపడమని సువరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్ హళియ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపన్నుడానికి వర్ణాలు ఇస్తాయ గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ మీ కృపలో భద్రపరుచుకొని ఈ యొక్క మధ్య మీ వాక్యాన్ని ధ్యానించలాగన ఓ ప్రభావ మీరు ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాంనైనా ఎవరికెళ్ళిన ధన్యత ప్రభావ మీరు మాకు అందరికి అనుగ్రించేందుకే ఎంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాంనైనా సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగంలో కలుగుని కాక హలలుయా ప్రభావ నా తండ్రి ఏక మధ్య కాల సమయంలోనైనా మీ వాక్యం మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఆత్మల వివేచన వరం గురించి మీరు మాతో మాట్లాడిన ప్రభావ అయినా అవును ప్రభా వివేచన వరం లేకుంటే ప్రభావ ఎక్కడైనా వనే ప్రభా మోసపోయే అవకాశం ఉంది ప్రభా ఓ దేవా అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించేదన్నారు ప్రభావ కాబట్టి అక్రమ విస్తరణ చోట ప్రేమ చల్లారిపోతున్నారు కాబట్టి ప్రభా వివేచన లేకుంటే ప్రభావ నైనా హిసయ్య మేము మోసపోయే అవకాశం ఉంటుంది కనుక ప్రభా వివేచన వరం ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన మేము నమ్ముతున్నాం నైనా గొప్పదేవ ప్రతి ఆత్మ మేము వివేచించాలా గొప్ప దేవ నా ఏం కోదుగుందో ప్రభా మీకు తెలిసినైనా ఓ ప్రభా సమస్తం మీరు మాకు అనుగ్రహించే ప్రార్థన పూర్వకం వాటి మేము పొందుకోవాలా ప్రభావ మీకు కనుగొనాల ప్రభావ మీ సందులో మేము కనిపెట్టుకోవాలా ప్రభావ మీరే మాకు సాయకుల మేము ప్రార్థిష్టం అయినా ప్రతి దశలోనైనా మేము ఆత్మ వివేచించాలా మా చూపుల్లో కానీ ప్రవర్తనలో కానీ మా తలంపుల్లో కాని ప్రతి విషయంలోనైనా ఓ ఇదిటి ఇటు వాళ్ళు మాతో మాట్లాడుతున్నప్పుడు సంభాషిస్తున్నప్పుడు ఏ రీతిగా ప్రభావ వాళ్ళతో మాట్లాడాలా ఎట్లా మీ ఆత్మని వివేచించాలా వాళ్ళు చెప్పే బోధలో కానీ వాక్యంలో కానీ ప్రతి దశలోనైనా మేము జాగ్రత్తగా మేము పరిశీలించాలా ప్రభావ ఎందుకంటే ఆయా సంబంధం అయినది దేవుని ఆత్మలో కావు కాబట్టి నైనా పరీక్షించకపోతే మోసపోతాం ప్రభావ ఈ చివరి కాలంలో ఎన్నికలు ఎందుకు మోసపోయారు వివేచన లేదు కాబట్టి ప్రవ కాబట్టి నైనా అది మేము మాకు బయలుపరచినా నైనా అనేక సంఘాలు ప్రభావిత ఎందుకు మోసపోయి అబద్ధ బోధులు ఓ ప్రభావ దారి తప్పిపోతాయి అంటే ప్రభావిచన లేదు ప్రభావ అందుకే ప్రభావ మనుషులు సేవకుల ద్వారానే మోసం వస్తుందని మీరు మాకు చూపించారు నాయన కాబట్టి నేను ఎక్కడ పోయినా మోసపోకుండా ప్రతి ఆత్మ వివేచించాలా పరిశీలించాలా బెరియా సంఘస్థులు ఎట్లా పరిశీ పరిశీలించారు వాకి ఎట్లా మీద దివరాత్రులు ధ్యానించాలా తెలుసుకోవాలా ప్రభా మోసంలో ఉన్న వాళ్ళందరి అలాంటి వివేచనం మాకు అనుగ్రహించి మనకు ఆదిష్టమైన మంచి చెడు ప్రభావ నా వివేచన మాకు ఇవన్నీ ప్రభా దావిది అడిగిండ సులభమని అడిగిన ప్రభా నైనా ఈసారి మీరు ప్రత్యక్షమై ఉన్నప్పుడు అతను కోరుకున్నాడు ప్రభావ ఆ రీతిగానే ప్రభావ మేము ఎన్నిక ప్రాంతాలు మీరు నడిపిస్తున్నానైనా మీ సేవలు ఉన్న మమ్మల్కి అయినా ఆ వారం ఎంతో అవసరమైన ఎందుకంటే ఎంతో మంది ఓ ప్రభు ఎన్నో కష్టాలు బాధలు వస్తారు ప్రభు ఏ ఆత్మలు ఏ స్థితిలో ఉందో ప్రభు మీకు తెలుసుకోవాలా ప్రభు వాళ్ళు పరామర్శించాలి వాళ్ళకి ఓదార్చాలా ఈ వారం మాకు అవసరం అయినా మీరే సహాయపడమని ప్రార్థమైన సిరప్ చేయాల ప్రభ ఓ ప్రభా ప్రతి ఒక్కరికి వారం అనుగరించమని ప్రార్థమేనా గొప్పదేవ జ్ఞాన వాక్యం బుద్ధి వాక్యం మాకు అనుగరించమని మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం తీసుకుంటే వాళ్ళ పచ్చండి మాకు సిరప్ చేయాల అనేకలు ప్రజలింప చేయాలా ప్రభావ కదిలింపు చేయాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావ సత్యాలను మేము ప్రకటించాలా నీకులకి అయినా ఈ వాక్యం ప్రకారం మేము ప్రవర్తించాలా ఓ ప్రభావ తండ్రి మాకు ఏం కొద్దు మీరు అడగమన్నారు అడుగుబడు ప్రభావ సందేహం లేకుండా అడగమన్నారు ప్రభావ యాక్ ప్రశ్న పత్రిక చూస్తున్నాంనైనా ఆ రీతిగా ప్రభావం మేము అడుగుతున్నాంనైనా గొప్పదేవ మాకు జ్ఞానం వివేకం గల ఆత్మ అనుగరించండి సంపూర్ణమైన జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేకం మాకు అనుగించిన అయినా సమస్తం కృపగల తండ్రి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్నాను మాకు ప్రాక్టీస్ చేసుకోలే మీకు కృప అనుగరించమని ఓ ప్రభావ ఇంకెంతో మంది ఈ ఆరాధనలో పాల్గొనలేదు ఆ బిడ్డలందరి గురించి మీ ప్రార్థిష్టం త్వరగా వాళ్ళు వచ్చేలాగానే మీ కృపానుగించిన అయినా ఇంకెంతమంది అయితే ప్రభావ నత్తండి నత్తండి ఓ ప్రభా కాలేన స్థితిలో ఉన్నారో ప్రభావ ఆ బిడ్డలు కూడా ప్రభా వాలు ముగించుకుని ప్రభావ ప్రభావ మీ ఆరాధనలో పాల్గొనలాగానే మీ కృపాఠం ఆరాధన ఆశ్రయించి దీవించమని ప్రార్థమేనా కృప వెంబడి కృప మాకు అనుగరించిన దీని వంతా మీరు మాకు సహాయకులు నడిపించమని ప్రాధిష్టమైన ప్రభావ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడేందుకు నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా వాక్యం చెప్పిన చంద్రశేఖర కూడా ప్రభావ తాకని ప్రభానికి మంచి ఆరింద ఇచ్చండి ఇంకా మీ పరిలో ఒక జ్ఞానం చేత నింపండి అయినా మీ సముచితమైన జ్ఞాన చేత నింపండి ఇంకా అనేకమైన విషయాల ప్రభావ అన్న ద్వారా మాకు బయలుపరచండి ప్రభావ ఇటు అన్నిటి మేము నేర్చుకోవాల ప్రభావ మరుదేలు అవలంబించుకోవాలి అనేక సహాయపడండి మీకు నూతనమైన పరిశుధాత్మక విషయ మాకు అందరికీ అనుగరించిన అయినా విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు మా జీవితాలను సరి చేస్తున్నారైనా దాన్ని బట్టి ఎంతో వందాలు అర్థించి మేము సంపూర్ణంగా మేము తయారు కావాలా ప్రభావాత ముద్దలాగా మేము తయారు కావాల ప్రభావా దిన దినం మీ ఆత్మల మేము అభివృద్ధి పొందాలా ప్రభావ వాళ్ళు ఎలాంటి బలంగా ఉండడానికి వీలేదు ప్రభుత్వా అన్నింటి కొట్టిపోయిన ప్రభావ ఎక్కడ మేము బలహీన ఉన్న వాటి అన్నిటించి మేము విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోవాలా ప్రావా మాకు చూపించని ప్రాభ వాటి నుంచి మేము విడుదల పొంది జయించాలా మేము ముందుకు వెళ్ళిపోవాలి బాబా అలాంటి సేవా జీతులకు మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రాధిష్టం అయినా అన్న చుట్టని కంచి పెట్టాను మీరు దూతలు కాదు అగించండి కుటుంబ చుట్టిని కంచి పెట్టమని ప్రాదిష్టం చేసే ఉద్యోగం మీరు సహాయపడనైనా ప్రతి కొట్టివేసి ప్రభావ మీరే నడిపించి బలపరచమని ప్రాద్ష్టం మీకు అనేక మంది తన హృదవాంశం మీ తెచ్చి మీకు గొప్ప సాక్షిని పెట్టుకుని మీరు పచ్చుకోమని ఈ దీనివంతం మీరు మాకు సహాయకులు మంచి పని వాటిని విజయం దేసి సురక్షితంగా మా గృహాలు చేర్చమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థాం తనది ఆమె మన ప్రభు యేసు క్రీస్తు కృపా సమాధానం అర్పింపు మనందరికి సదాకాలం తొడైన